అలాగే బంగారము ఒక్కటి ఏ సత్యమో నాకు తెలిసిపోయింది కదా మరి ఆభరణాలు వేరుగా ఎందుకు కనపడుతున్నాయి అని మీరు ప్రశ్న వేయకూడదు ఆ కండిషనింగ్ ని బట్టి మీకు అలా కనపడుతున్నాయి భ్రాంతి రెండు రకాలు భ్రాంతి రెండు రకాలు సోపాధిక భ్రాంతి నిరూపాధిక భ్రాంతి అని ఎక్కడైతే ఉపాధి భ్రాంతి తొలగిపోయినా ఉపాధి కంటిన్యూ అవుతుందో అక్కడ అది కంటిన్యూ స్టో ఆకాశము నీలము అన్నది సోపాధిక భ్రాంతి అక్కడ వైట్ రిఫ్లక్షన్ అనే ఉపాధి ఉన్నంతకాలము అది నీలంగా కనబడుతుంది తెలిసినా కనపడుతుంది తెలియకపోయినా కనపడుతుంది రజ్జువు సర్పము అన్నది నిరుపాధిక భ్రాంతి అంచేతనే ఇక్కడ సర్పం తెలియడం తెలియసిన వెంటనే ఇంకా సర్పం కనపడదు ఇది సోపాధిక భ్రాంతి మీకు అక్కడ పీ లేదు లేదు అని తెలిసినా కూడా నేను దాన్ని వెలిగించి తిప్పుతూ ఉంటే మీకు పీ వన్నులాగే కనపడుతుంది తెలిసినా కూడా పీవన్లాగా కనబడుతుంది కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు పీవన్లుగా కనపడడం వల్ల ఇబ్బంది లేదు పీవన్న కరెక్ట్ అది సత్యం అనుకుంటే ఇబ్బంది కాబట్టి ఇప్పుడు ఈ పీవన్నను ఎవరు నిర్మాణం చేశారు ఎవరు నిర్మాణం చేశారో తెలిసినా మీ మనస్సులో ఉండేటువంటి దేశకాల వస్తువులు నిర్మాణం చేశాయి ఆ దేశకాల వస్తువుల్ని నేను బయటికి లాగాను ఎలా లాగాను ఈ తిప్పడం ద్వారా లాగాను తిప్పితే కానీ దేశకాల వస్తువులు బయటికి రావు తిప్పాలి తిప్పడం అంటే ఏమిటి ఒక చిన్న వస్తువు పరిచ్ఛిన్నమైన వస్తువు దేశంలో కాలంలో ఇతిహాస్ కు మూవ్ ఆ తిప్పడం ఉండాలి తిప్పితే తిప్పకపోతే కాలం ఎక్కడి నుంచి కాలం ఉండదు అన్ని స్టాటిక్ గా ఉన్నాయనుకోండి దిర్ విల్ బి నో టైం టైం ఉండాలంటే తిప్పాలి తిప్పాలంటే దేశం ఉండాలి అంటే వస్తు ఉండాలి పరిచ్ఛిన్నమైన వస్తువు ఉండాలి కాబట్టి దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు శంకర ఆయన అన్నారు మళ్ళీ సుమారు రెండు సంవత్సరాల తర్వాత వివేకానంద స్వామి అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఐన్స్టైన్ అన్నాడు అదే సమయం ఈ లోపల ఆయన అన్నదాన్ని వివేకానంద స్వామి అని లోపల అని లోపల మనవాళ్ళు దాన్ని పురాణంలో పెట్టేసి శంకర భగవత్పాదుల్ని థియలాజికల్ పర్సన్ కింద మార్చేసి ఆయన ఒక ఉపాసకుడు కింద తీర్చిదిద్ది ఆయనకి దేవాలయాలు పెట్టేసి ఆ స్తోత్ర పూజలు కూడా మొదలుపెట్టేసి అభిషేకాలు చేసేసి శంకరాచార్యులు అంటే ఒక శక్తి ఉపాసకుడు అన్నట్టుగా వీళ్ళు తయారు చేసి పెట్టేసి అసలు తత్వం అనేది వీళ్ళు పూర్తిగా మరిచిపోయి ఆ మాయా అనే పదానికి విష్ణు పదాన్ని జోడించి విష్ణు మాయని ఆ విష్ణు ఏం చేస్తూ ఉంటాడంటే లవి సుడుతాడు మాయని ఒకసారి యశోద మీద విసురుతాడు ఇంకోసారి దేవత మీద విసురుతాడు అది విసిరినప్పుడు యశోద ఏదో పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడుతుంది మళ్ళీ వెనక్కి లాగేసిన వెంటనే ఆవిడ బుద్ధిమంతరాలైపోతూ ఉంటుంది కానీ ఈ రజనంగా కథను పెట్టేసుకుని వీళ్ళు ఇంకా దాన్ని బ్రేక్ చెయ్యలేను చేయడం సంభవమే కాదు అనేటువంటి ఒక మహా అంధకారంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు ఈ పాఠం ఇండియాలో చెప్పి మీరు నెగ్గడం సంభవమే కాదు ఈ కండిషనింగ్ లేని ఒక వెస్టర్న్ సొసైటీని తీసుకుని చెప్తే వాళ్ళు మహానంద పడతారు ఎందుకంటే వాళ్ళకి ఈ కండిషనింగ్ ఏమి ఉండదు ప్లీజ్ డోంట్ మా ఇండ్ మాయ గురించి కొంచెం గట్టిగా చెప్పాలి కదా గట్టిగా చెప్పకపోతే గట్టిగా సో వాట్ ఈస్ ది డైనమిక్స్ by which maya makes you see things, see things which are not there. And then explain this. To the extent that, Swami Vivekananda, heaven and earth, the person and then, space-time is the maya. Maya and then space-time. But you, Purana and then maya and then, this is the error. This is the error. This is the error. This is the maya and then. Space-time is maya. And then, what is the physics? The physics is the solution. మీరు వివేకానంద స్వామి యొక్క విచ్చర్సం తర్వాత మీరు మాయా అనే దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి మాయలో మూడు అంశములు గలవు అది లేని వాటిని నిర్మాణం చేస్తుంది యథార్థంగా లేని వాటిని నిర్మాణం చేయబడితే యథార్థంగా లేని పీ ఉందా ఇక్కడ లేదు ఇదో నిర్మాణం చేసింది మాయా మాయాంట దేశకాల వస్తు పరిచ్ఛేదముల యొక్క కాంబినేషను అది పీ టూ అనే వాటిని నిర్మాణం చేసిపోతుంది లేని వాటిని నిర్మాణం చేస్తుంది మీకు ఇలా చెప్పినప్పుడు పీ టూ కనపడుతుంది తప్ప మీరు గ్లోని మిస్ అయిపోతారు అక్కడ గ్లో మాత్రమే అనే సత్యాన్ని మిస్ అయిపోతారు ఉన్నదాన్ని కప్పేస్తుంది ఎంతో కొంత రివీల్ చేస్తుంది అక్కడ ప్రకాశాన్ని రివీవ్ చేస్తోంది కదా అసలు గ్లోని కూడా కప్పేసింది అప్పుడు మీకు పీ టూ గ్లోని రివీల్ చేస్తోంది లేని పీ ని నిర్మాణం చేసుకోండి ఉన్న అద్వయమైన గ్లోని గ్లో తప్ప ఇంకా మరేదీ లేదు అనే సత్యాన్ని కర్తి కొంతమంది అంటారు ఇది ఉపయోగపడుతోంది కదా ఉపయోగం అంటే ఏంటో తెలిసినా దీనికి ఈ వన్ టూ ఇచ్చి ఇక్కడ బటన్స్ ఇచ్చాడు మీరు కొత్త బ్యాటరీ వేసి దీంతోపాటు నాకు ఒక మాన్యువల్ వస్తుంది నేను ఎక్కడో మిస్ప్లేస్ చేశాను ఆ మాన్యువల్ ఆ మాన్యువల్లో వాడు చెప్తారు వన్ అని ఎన్నిసార్లు నొక్కాలి టూ ఎన్నిసార్లు నొక్కాలి అని అలా మాన్యువల్లో చెప్తాడు చెప్పినట్లయితే దీన్ని మీరు ప్రోగ్రామ్ చేయొచ్చు ప్రోగ్రామ్ చేస్తే ఎస్ ఓ ఎస్ అని వస్తుంది ఎస్ ఓ ఎస్ అని వస్తుంది దీన్ని యూనివర్సిటీలో అమ్మాయిలు పెట్టుకుంటారు అమ్మాయిలు యూనివర్సిటీలో చెట్ లోవి బాగా ఉంటాయి యంగ్ లేడీస్ చదువుకునే లేడీస్ ఉంటాయి చెట్లు అవి బాగా ఉంటాయి అంత గ్రీన్ గా ఉంటుంది రాత్రిపోటు నడిచి వెళ్తూ ఉంటే చెట్లు బాగా ఉన్నప్పుడు ఎన్ని లైట్లు పెట్టినా కూడా మీకు ఆ చెట్ల కింద చీకటిగా ఉంటుంది ఆ ఫుట్ మీద అక్కడ ఆ ఫుట్పాత్ల మీద చెట్ల కింద నడిచేప్పుడు ఎవరి రౌడీ కనుక ఆవిడ్ని థ్రెటన్ చేసినట్లయితే ఆవిడ వెంటనే ఎలా తిప్పేస్తుంది వాడి దగ్గరికి వచ్చే లోపల దిప్పేస్తుంది సందేహం వస్తే తిప్పేస్తుంది తిప్పేస్తే ఎస్ఓఎఎస్ వస్తుంది వెంటనే ఒక సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు పర్యటన వస్తారు ఎంత ఉపయోగపడిందో చూడండి అద్భుతంగా ఉపయోగపడింది ఇది అలా వచ్చింది అమెరికన్ యూనివర్సిటీలో పుట్టింది అంత అద్భుతమైన ఉపయోగం ఉంది కనుక ఈ ఎస్ఓఎస్ అన్నది సత్యము అనొచ్చా అనుకో ఇదో సిద్ధాంతం అర్థం చేయాల కార్యత్వం అని దాన్ని కూడా విద్యారణ్య స్వామి దాన్ని కూడా కొట్టి పారయబోతున్నాడు ఆయన ఇది గోహించి పుట్టాడు కాబట్టి అక్కడ ఎస్ఓయస్ కనపడింది చాలా ఉపయోగపడింది అమ్మాయికి రక్షణ కలిగింది కాబట్టి ఎస్ఓయస్ సత్యము కాబట్టి మాయ అనేది సత్యము విష్ణువు దాన్ని పెట్టాడు అంటే ఇలా మొదలు పెట్టడం అదంతా కూడా చాలా కష్మైన దృష్టి కలుషితమైన దృష్టి అంచేతనే బాగా కండిషనింగ్ ఉన్నంత కాలము మీరు సత్యాన్ని తెలుసుకోలేరు కండిషనింగ్ లో ఉన్నంత కాలం తెలుసుకోలేరు అయితే కండిషనింగ్ ఎలా పోతుందనే ఒక ప్రశ్న వచ్చింది అంటే మీ మనస్సు ఉన్నంత కాలం కండిషనింగ్ పోదని చెప్పారు సమాధానంలో ఎందుకంటే ఎందుకో తెలుసిన మనస్సే కండిషనింగ్ నూనెకి జిడ్డు నూనెకి జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డే ఎలా పోతుందంటే ఎలా పోతుంది నూనంటేనే జిడ్డు కాబట్టి నూనె లేకుండా సబ్బు పెట్టి కడిగేసి నూనె అనేది లేకుండా చేస్తే జిడ్డు కాదు అలాగే మనస్సు శాంతమైపోయేటంత వరకు మీకు కండిషనింగ్ పోదు ఎందుకంటే మనస్సు అంటేనే కండిషనింగ్ ఇప్పుడు ఈ పాఠం నేను ఇక్కడ చెప్పాను కానీ ఇదే ఏ మఠంలోనో పీఠంలోనో వాళ్ళు పిలిచినప్పుడు చెప్పాను అనుకోండి గడబిడైపోతుంది విల్ నాట్ లైక్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు శంకర మఠానికి వెళ్ళి చెప్పాను అనుకోండి ఏదో శంకర మఠానికి అక్కడ శంకరాచార్య ఓ మూలం అభిషేకం ఒకటి ఉంటుంది గంట వాయిస్తూ ఉంటాడు అక్కడ ఈ లోపల ఇక్కడ మైకు పెట్టి పాఠం ఆ గంట ఆపడా ఆర్దిచ్చే గంటలు ఆపడేలాగానే మీ పాఠానికి దానికి సంబంధం లేదని ఆయన గంట వాయిస్తూ ఉంటాడు ఈవెన్ ఎక్స్పెక్ట్ రేపు ఒక చేత్తో గంట రెండో చేత్తో తిప్పడం ఇది సరే ఎక్స్పర్ట్ దీని నాటి మీరు ట్రై చేయండి చూస్తా మీరు ఇల్లా ఇల్లా అంటారు కాబట్టి బేక్ అలా చెప్తుంటే మొట్టమొదటి ఇగ్నోర్ చేస్తారు ఏదో ఆయన దారిని ఆయన ఉంటాడండి మన దాన్ని ఉండాలి తర్వాత రెండు మూడు సార్లు వింటారు ఏమండి శంకరాచార్యకి అభిషేకాలు ఇవి అనవసరం అని పాఠం ఇస్తున్నాడండి ఆయనని చెప్పేసి పెద్ద అయిన చెప్తారు చెప్తే ఆ పెద్ద ఆయన అంటారు పోలేవా ఆయన పాఠమేదో ఆయన చెప్పుకుంటున్నాడు కదా మీకు ఎందుకు ఊరుకో అని ఆయన పెద్ద మనస్సు కలిగి ఆయన ఊరుకోమంటారు వీళ్ళు ఊరుకుంటారు మళ్ళీ పాఠం నడుస్తూ ఉంటుంది మళ్ళీ విని విని వాళ్ళకి మళ్లీ ఒళ్ళు పండుతుంది ఆ పెద్ద ఆయనతో కలిసి భోజనం చేసేప్పుడు ఏమంటే మేము వినలేకపోతున్నామండి ఈ శంకరాచార్య అభిషేకాలను ఆయన కాదని అలాగా మరి మీరేమో ఏం పర్వాలేదు మీరు అంటారు అని మళ్ళీ చెప్తారు అని మళ్లీ ఆయనకి అలా అనుకుండా ఉంటే బాగున్నాయి రెస్పాన్సిబుల్ గా ఉంది వ్యవహారం అని ఆయన అనుకుంటాను ఇది కంటిన్యూస్ లైక్ దీనికి సొల్యూషన్ ఏమిటో తెలుసు అండి అక్కడి నుంచి పాఠాన్ని లేవనెత్తే ఇంకో చోట పెట్టుకోవాలని దేవాలయాన్ని లేవలెత్తి ఎవరు పెట్టలేదు కాబట్టి మీడియా అవతలకి పోతే ఇది బెస్ట్ సొల్యూషన్ ఐల్వి ది ట్రూత్ హేట్స్ ప్యూర్ సైన్స్ ని మీరు రెలిజియన్ అనేటువంటి రిజమ్లోంచి చూడడం ప్రారంభిస్తే అది ఇంకా సైన్స్ ఏమిటవుతుంది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అద్వైత వేదాంతానికి వచ్చినటువంటి పరిస్థితిని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంది సో దీన్నే నేను కలికాలము అంటాను కలి అంటే జ్ఞానాన్ని కత్తివేసేవే కదా కలి సో అదే కలికాలం ఇదే భారతదేశము భారత సమాజము వెయ్యి ఏళ్ళు బానిసత్వంలో ఉండడానికి ఇదే కారణం దిస్ ఈ మళ్ళీ ఇప్పుడు భారతదేశం రనైజాన్స్ వస్తోందంటే అర్థం వివేకానంద స్వామి మొదలుపెట్టి మళ్ళీ విజ్ఞానాన్ని విజ్ఞాన వీచికలు అంతటా వీచుకున్న విజ్ఞానం యొక్క గాలు అంతటా వీచుకున్నాయి కాబట్టి మళ్ళీ భారతదేశానికి పునరుత్థానం అనేది విజ్ఞానాన్ని బట్టి వస్తుందని కొనుక్తా సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ట్ ఎనీవే నేను కొద్ది గొప్ప గొప్ప దైగ్రస్థయిన మాట వాస్తవము బట్ యూ షుడ్ గివ్ మీ క్రెడిట్ మాయా అనే టాపిక్ నేను కవర్ చేశానని క్రెడిట్ ఇస్తారా ఇవ్వడం గూడ్ ఓకే థ్యాంక్ ఇప్పుడు ఈ పీటు వచ్చిందంటే తిప్పతే వచ్చింది కదా ఆ తిప్పివాడే దేవుడు పరబ్రహ్మ పరబ్రహ్మ చేతిలో మాయ వశమై ఉంటుంది ఇది తనంతా తను తిరిగేస్తున్నా తిరగదు ఒక చేతన తత్వము తిప్పుతుంది ఆ చేతన తత్వానికే పరబ్రహ్మ అని పేరు అంటే పరబ్రహ్మను ఆశ్రయించి అది తిరుగుతుంది ఆయన తిప్పుతారని కాదు పరబ్రహ్మను ఆశ్రయించి అది తిరుగుతుంది కాబట్టి ఆ మాయ మహేశ్వరుణ్ణి ఆశ్రయిస్తుంది ఇదో మహేశ్వరుడు అంటే విష్ణువు కాదు శివుడు అని మీరు అనుకోకూడదు సుమాణి మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు విష్ణు అన్నా ఆయనే శివుడన్నా ఆయనే మళ్ళీ ఆయనలో ఈ త్రిమూర్తులు అలాంటివి పెట్టకూడదు ఎందుకంటే మనం ఉపనిషత్తు కదా చదివేది త్రిమూర్తులు అనేది ఏమీ లేదు ఉపనిషత్తులు ఒకటే మూర్తి అక్కడే మూడు మూర్తులు పెడితే ఇంకా అద్వైతం ఏమిటి కాబట్టి త్రిమూర్తులనేది ఏమీ లేదు ఒక ఒక పుస్తకాన్ని శివాద్వైతం అంటారు అలా అనకూడదు ఎందుకంటే మీరు శివాద్వైతం ఒక పుస్తకం విష్ణుద్వైతం ఇంక పుస్తకం బ్రహ్మాద్వైత ఇంకో పుస్తకం అలాగా దాన్ని వెడగొట్టు పెడితే ఇంకా అద్వైతం అనే మాటకే అర్థం లేకుండా పోతుంది పరమేశ్వరునకు చెందిన మాయా మాయయైతే విద్యతే ఉన్నది తస్యా ఆ మాయకు నిర్మాణ శక్తివత నిర్మాణము చేసే శక్తి వలనే మోహశక్తిష్ట మోహమనే శక్తి కూడా విద్యతే ఉంటున్నది కాబట్టి ఆ మాయకి నిర్మాణ శక్తి ఉన్నది మోహశక్తి ఉన్నది ఇప్పుడు పీపు అనే దాన్ని నిర్మాణం చేసిన శక్తి మాయాశక్తియే తిరగడానికే మాయాశక్తి అని పేరు పీఠూ పుణ్యవాణి ఉన్నదాన్ని కప్పేసేటువంటి లేని నానాత్వం వచ్చేసింది ఉన్న ఏకత్వం కప్పు అక్కడ ఉన్నది ఒకటే ఒకటే లేకపోతే రెండు ఒకటే ఉంది కానీ రెండు ఉన్నట్టుగా మనకి భ్రమ కలిగిట్లా చేసుకోవాలి అంటే ఏకత్వం అనే సత్యాన్ని కప్పివేసింది అదే మోహశక్తి అంట సో ఆ మోహశక్తి కూడా ఉంది ఏంటి ఆ మాయా మాయకు నిర్మాణ శక్తే కాదండి మోహశక్తి కూడా అన్ని శక్తులే తప్పేయడము శక్తియే అందు రిలిజియస్ పెర్సన్కు ఉన్న శక్తి ఫిలాసఫర్కు ఉండదు ఎందుకంటే రిలీజియస్ పర్సన్లో మా మోహశక్తి బలంగా ఉంటుంది ఫిలాసఫర్లో మోహము కాబట్టి వాడికి ఎనర్జీ కూడా ఉండదు రిలీజియస్ పెర్సన్కు ఉన్న ఎనర్జీ మీకు ఫిలాసఫర్కు ఉండదు అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తే రిలీజియస్ పర్సన్ ఏం చేస్తాడంటే ప్రచారంలో పడిపోతాడు వెళ్ళి ఒక బోల్డ్ ఎనర్జీ ఉంటుంది ప్రచారంలో పడిపోతాడు మూవ్స్ అండ్ ఇట్ మేక్స్ అదర్ మైండ్స్ మూవ్ వెరేస్ ఫిలాసఫర్ కి వాడి మైండ్ మూవ్ అవ్వదు దాంతో అదర్ మైండ్స్ ని మూవ్ అయ్యిట్లా చేయదు ఇది మూవ్ అదర్ మైండ్స్ అది ఫిలా ఫిలాసఫర్ కిలో రిలీజియస్ పర్సన్ కి ఫండమెంటల్ డిఫరెన్స్ అని చేతనే మీరు ఎప్పుడూ కూడా రిలీజియస్ పర్సన్ కు ఉన్న ఎనర్జీని చూసి ఏమిటండి ఫిలాసఫీ మంచి కొంచెం పాఠాలు ఉన్నాయి మొత్తం దేశం అంతా తెలియ అని మీరు అనుకోకూడదు అలాగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నాట్ ఫీజిబుల్ నాట్ నెససరీ ఆల్సో ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ మీరు ఒక ఉత్సాహంతో అలా అనుకోవచ్చు కానీ మీ ఉత్సాహాన్ని నేను ఎప్రిషియేట్ బట్ ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ సత్యము వైల్డ్ ఫైల్ వ్యాపించదు పకింద నీరు లాగా ఒక హార్ట్ నుంచి ఇంకో హార్ట్ కి పోతూ ఉంటుంది తప్పది వైల్డ్ ఫైర్ లాగా అది వ్యాపించదు సత్యము యొక్క లక్షణం వేరే మోహశక్తి ఆ మాయా మాయకుండే మోహశక్తి చాలా బలమైనది అది కూడా గలదు అసౌ ఈ మోహశక్తి తమ్ జీవం ఆ జీవుని మోహయతి మోహపెట్టుకున్నది ఆ జీవుడంటే ఎవరండి ఆ జీవుడు అంటే నాలుగింటి యొక్క కాంబినేషన్ అధిష్ఠాన చైతన్యము ముందు అది ఉండాలి తెలివి ఉండాలి మీకు నిద్రలేసుకునే ఏమొస్తుంది తెలివి వస్తుంది దాని నుంచే మొత్తం దాని మీదే ఇప్పుడు పీటూ నేను నిలబెట్టాలంటే ఏం ముందు గ్లో పెట్టాలి గ్లో పెట్టి దాని మీద పీటుని నేను నిలబెడతాను మీరు నిద్రలేసినప్పుడు తెలివి గ్లో వస్తుంది అది వచ్చి ఇంక నుంచి సంసారం నిర్మాణం అవుతుంది సంసారం అంటే మనస్సు తిరిగి తిరిగి తిరిగి నిర్మాణం అంటే మీరు అనొచ్చు దేహం కదా దేహం గురించి మీరు చెంత చేయకండి మనస్సు అంటే దట్ ఇంక్లూడ్స్ బాడీ అవసరం కాదండి ఊళ్ళో అది దట్ ఇంక్లూడ్స్ మైండ్ ఇంక్లూడ్స్ జగత్ అవసరం మైండ్ ఇంక్లూడ్స్ ఎవరి థింగ్ అది మనస్సులోనే ఉంది జగత్ అనేది మనస్సు కంటే బయట ఏమీ లేదు అది మోహాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆ జీవుడు అంటే ఏ జీవుడు అధిష్టానమైన తెలివి దాని మీద లింగదేహము అంటే మనస్సు తర్వాత ఆ మనస్సులో ఆ తెలివి యొక్క ప్రతిఫలనము అది ఉండాలి లేకపోతే మనస్సు జడం ప్రకాశించలేదు అంటే అంటే అది ఎలా అంటే ఇలా తిప్పుతున్నాం చూడండి ఆ తిప్పు ఆ తిప్పుడులో ఇంత రొటేషన్ ఆ గ్లో ప్రవేశించాలి గ్లో రిఫ్లెక్ట్ అవుతుందో లేదా రొటేషన్ లో గ్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా గ్లో అలాగా గ్లో లాగా ఉండిపోయింది అనుకోండి మీకు పీటూ రాదు పీటూ ఎప్పుడు వస్తుంది ఆ గ్లో ఏం చేయాలి ఆ రొటేషన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అలాగే మీకు తెలివి వచ్చిన వెంటనే తెలివి ఉంటుంది దెన్ మైండ్ స్టార్ట్స్ రొటేట్ మూవెంట్ ఆ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ లో ఆ గ్లో ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము ఉండాలి లేకపోతే రెండు సంవత్సరం ఉండదు దాన్నే చిచ్చాయా దాన్నే చిదాభాస అని కూడా అంటారు చిచ్చాయా అని ఆయన అక్కడ మేటర్ కోసం అన్నాడు చిరాభాస అన్నాడు అనుకోండి మేటర్ కుదరదు కదా అందుకోసం చిచ్చాయ అన్నాడు ఇంకో చిదాభాస అని ఆయనే అంటారు ఇది అది ఒకటే మేడన్నా ఆభాసన్నా ఒకటే కాబట్టి చిదాభాస ఫైనల్ గా ఈ మూడు ఈ మూడే లింగదేహము చైతన్యము లింగదేహము చిరాభాష ఈ మూడు కలిస్తే జగత్ జీవుడవుతాడు కరెక్ట్ జస్ట్ లైక్ ఇలా ఉందనుకోండి పీటు లేదు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని తిప్పాలి అదే లింగదేహం సూక్ష్మదేహం మనస్సు ఆ తిప్పు ఆ తిప్పుడులో ఆ గ్లో ప్రతిఫలించాలి ప్రతిఫలిస్తోంది అప్పుడు పీట పుట్టుకొచ్చింది దాని గురించి ఆ విధంగా దేక అదే మోహశక్తి అది సత్యం అనుకుంటాం మనం సత్యం అనుకో సత్యం అనుకుంటాం దాన్ని మోహశక్తి ఇప్పుడు ఇది ఎలాగంటే నా దగ్గరికి ఎవరో వస్తారు వచ్చి మీరు మహాస్వామి అండి మీరు గొప్పవారు మీరు దీవదయాలు అని నాలుగు మాటలు చెప్తారు చెప్తూ ఉంటే నేను అంటాను సరే నాకు విషయం ఎవరి విషయం చెప్పండి అంటే కాదండి మీరు గొప్ప మహాత్ములు మీద నాకు తెలిసిందండి మీకు చెప్పండి విషయం ఏంటో చెప్పండి అంటే ఏదో పరీక్షకి ఇలాంటి కష్టం వచ్చిందండి అని చెప్పారు సరే ఇప్పుడు వాళ్ళకి ఏదో సర్వీస్ చేయడానికి వాళ్ళు చెప్పిన మాటలన్నీ సత్యం అనుకోకర్లేదు సపోజ్ అవన్నీ సత్యం అనుకుని సర్వీస్ చేశారనుకోండి సర్వీస్ గొప్పదే కానీ మోహంలో పడ్డావా అలాగే భార్యని ఏమి నా అధీనంలో ఉంది అనుకోర్లేదు సర్వీస్ చేసేస్తూ ఉండొచ్చు అలా అనుకోకుండా సర్వీస్ చేసే కొడుకు వస్తాడు కొడుకు అంటే యంగ్ మ్యాన్ ఎలా ఉంటాడు మైండ్ సెట్ తోటి ఉంటాడు వాడిని ఇప్పుడు మీరు సాఫీ చేయడం మేమల్ల అవుతుందా వాడిని మీ దారికి మీరు తెచ్చుకోగలుగుతారా ఎమ్ హిజ్ లైఫ్ వాడు వస్తాడు వాడు వస్తే వాడిని సర్వీస్ చేయాలి తప్ప వాడు కొడుకుని పట్టు అదే తెలుగుచేట్లో అది అదే మరి అజ్ఞానము అంటే అలా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే మనం చేయాల్సిన కర్తవ్యం చేయటానికి జ్ఞానం అడ్డు రాదు నెంబర్ వన్ చేయాల్సిన కర్తవ్యం చేయటానికి అజ్ఞానం అవసరం లేదు అజ్ఞానం తీసి పక్కన పారేసి కూడా కర్తవ్యకరమే చేసుకుంటూ పోతాం లేకపోతే నిద్రలేసి అలాగ వృద్ధు వృద్ధ పైలా కూర్చుని ఉంటాం ఆయన జ్ఞానం పేరుతో ఎలా కేసు but don't believe that you are doing it you are not doing anything you are the glow you are not doing anything it is the mind which is occupied <laughs> kani ee moodinte samavesham jeevu dane vaadu okadu unnadu kada jeevu is composite jeevu is not a singular Sing single kadu ante tatvam teliste singular jeeva bhavam anedi it's a composite it's a composite యుర్ నాట్ ఐఎం నాట్ సెయింగ్ యు ఆర్ రియల్లీ కంపోజిట్ ఐఎం సెయింగ్ యు ఆర్ రియల్లీ సింగిల్ అండ్ సింపుల్ తెలుసుకుంటే తెలుసుకోకపోతే యు ఆర్ కంపోజిట్ అటువంటి కంపోజిట్ రూపంగా ఉన్న జీవుణ్ణి ఈ మాయాశక్తి ఏం చేస్తుంది మోహ పెడుతుంది మళ్ళీ అందాము మాయాకు మాయే అయితే మాహేశ్వరి పరమేశ్వరుని అధీనంలో ఉండేది మాయకు ఆ యా అనే మాట ఒకటి చెప్పలేదు అది చెప్దాం యా మాయా ఏ మాయగలదో అది తూ మహేశ్వరుని అధీనంలో ఉండేది కాబట్టి యాకి మాయా ముందు యా పెట్టుకుని సా తెచ్చి ఫినిష్ చేయడమే వాక్యం ఓకే తస్యా ఆ మాయకు నిర్మాణశక్తివత్ నిర్మాణము చేసే శక్తి ఉన్నట్లే మోహపెట్టే శక్తి కూడా విద్యతే ఉన్నది అసౌ ఈ మోహశక్తి తమ్ ఆ జీవం జీవుని మోహయతి మోహపెట్టుచున్నది చూడండి శంకర భగవత్పాద దక్షిణామూర్తి స్తోత్రంలో హీ డజెంట్ ఇంట్రడ్యూస్ ఎనీ థియలాజికల్ ఎలిమెంట్స్ హిస్టియర్స్ క్లియర్ ఆఫ్ థియలాజికల్ ఎలిమెంట్స్ అన్నానికి పేరుకి దక్షిణామూర్తికి దండం పెడుతున్నాను అన్నారే కాని ఎక్కడ మీరు చూపించండి థియాలజీ బీజస్యాంతరి వాంపులో జగం ప్రాణ నిర్వికల్పం పునః మాయాశక్తి విలాస కల్పిత మాయా కల్పిత దేశ వైచిత్ర శక్తి మాయావీవ విజృంభయ్య మహాయోగీవ యస్వేచ్ఛగా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఎక్కడైనా థియాలజీ మాట ఏమన్నా ఎక్కారా ఆ మాయాని లభిస్తుంటాడు లాక్కుంటాడు అలాగే అన్నా అన్నారా ఏమేమన్నారు దేహం ప్రాణమీంద్రియాణ్య చరాం బుద్ధిం శూన్యం విలు శ్రీబాళాంధజలోపమా స్వహమితి భ్రాంత భషం వాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారణే మీకు ఆ మాయా వల్ల వచ్చేటువంటి ఈ దుఃఖం ఇదంతా పోవాలంటే మీకు ఆ పరిష్కారము పరిహారము పరిష్కారమో కార్యక్రమం అహోత్సం ఆ పరిష్కారము మీకు బయటి రాదు లోపల నుంచి వస్తుంది ఎందుకంటే లోపల ఆ దక్షిణామూర్తి ఆ పరమశివులో ఆత్మరూపంగా కూర్చొని ఉన్నాడు మీరు కనుక ఆయన్ని ఇన్వోల్వ్ చేసినట్లయితే మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిని ఇక అన్ని ఆశీస్సులు ఆత్మస్వరూపం నుంచి వస్తాయి ఇక్కడి నుంచి కాబట్టి మీరు శాంతంగా శమదమాదులను అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుంది మనస్సు శాంతమై మీరు ఎక్కడ ఉంటారు ఆత్మనిష్ఠులై ఉంటారు అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే మీ యొక్క అజ్ఞానాన్ని పోకూడదు ఇక్కడి నుంచి ఆనందమో అక్కడి నుంచే వస్తుంది జ్ఞానమో అక్కడి నుంచే వస్తుంది అది ఏ సద్గురువు ఆత్మ మరి బయట ఉండే గురువు అక్కడికి పాయింట్అవుట్ చేస్తాడు బయట అక్కడికి పోరా అని పాయింట్అవుట్ చేస్తాడు బయట ఉండే గురువు అది దాని వ్యవస్థ మాహేశ్వరి నిర్మాణ శక్తివతు విద్య మోహశక్తి శతం జీవం మోహయత్స మాయాత్మకీసంకల్ప సాధన జనౌనృత్యాత్మక జీవసంకల్పో భోగ సాధనం ఇప్పుడు మీ చెప్తా ఇదిలా చెప్పాం అనుకోండి పీ టూ నిర్మాణమైనది పీ టూను ఎవరు నిర్మాణం చేశారు మీరు నిర్మాణం చేశారో ఆ గ్లో నిర్మాణం చేసింది ఆ గ్లో నిర్మాణం చేసింది అంటే ఆ మాయాశక్తిని ఆ గ్లో తన వశంలో పెట్టుకుని ఆ గ్లో ఆ మాయాశక్తి ద్వారా పీ నిర్మాణం చేసింది దీంట్లో మీరు పీ టూ పి అనే సిలబులు టూ bad luck, నాకు బ్యాడ్ లక్ అని మీరు అనుకున్నారనుకోండి దాన్ని ఎవరు నిర్మాణం చేశారు దీన్ని జీవ సృష్టి ఈశ్వర సృష్టి పీ టూ సృష్టి ఎవరిది గ్లోది పీ టూ ఈజ్ బ్యాడ్ లక్ ఫర్ మీ అనే సృష్టి ఎవరిది మీ అదే సార్ కాబట్టి జీవ సృష్టి ఈశ్వర సృష్టి సరపడం అని చెప్తుంది కదా కాబట్టి మీరు ఏం చేయాలి లేకుండా చేసేయాలి అక్కర్లేదు అలా అక్కర్లేదు పీటూ ఉండడం అది మిమ్మల్ని ఏమీ మరి నాకు బ్యాడ్ లక్ ఆగో అది నేను బంధించుసారా అది దట్ ఈజ్ యువర్ సిన్ నువ్వు ఆ పాపాన్ని కడిగేసుకో బ్యాడ్ లేదు లక్ లేదు ఇ వాష్ ఆఫ్ దట్ మిస్టేక్ అండ్ దెన్ ఏమవుతుంది పీ టూ కంటిన్యూస్ అంటే ఏమైంది ఈశ్వరుని మాయాశక్తి కంటిన్యూ అవుతూ అవుతుంది జీవుడు ఏర్పరచుకున్నటువంటి అజ్ఞానాలతోటి ఏర్పరచుకున్న ఆ మోహము అది పోతుంది అప్పుడు మిమ్మల్ని పీ బంధిస్తుందా పీ టు బంధించదు పీ టు బ్యాడ్ లక్ మీ అజ్ఞానం చేత మీరు కల్పించుకున్న భావజాలము మిమ్మల్ని బంధిస్తుంది తప్ప దేవుడు పెట్టినవేవి బంధించదు దేవుడు వర్షం ఇచ్చాడు బంధిస్తుందా బంధించదు దేవుడు ఎండ పెట్టాడు అది బంధించదు దేవుడు ఆ ఎండలో మీరు తిరగకుండా ఉన్నారు మీరేమో పడకుండా ఉన్నందుకో పన్నెండుంటికో నెత్తుకో గుడ్డ కట్టుకుని స్కూటర్ ఎక్కి బయలుదేరతారు ఎందుకు బయలుదేరతారు ఏదో అక్కడ కోపలు అంటుకుపోతున్నాయి ఈ పని ఎవరు అదంతా ఆ సంసారం మీరు పెట్టుకున్నాడా సూర్య భగవానుడు పెట్టాడా మీరే పెట్టు మీరు పెట్టుకోకండి ప్రభుత్వం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఎండలో బయటికి వెళ్ళకండి అని చెప్తున్నారు ఇంకా వాళ్ళని వాళ్ళని అడిగారు మీరు ఏదైనా చేయండి మేము ఏం చేస్తామండి ప్రజలకి అవేర్నెస్ పెట్టచ్చు కదా మీరని ఈ ఛానల్ వాళ్ళు అడిగారు టీవీ న్యూస్ వాళ్ళు అవేర్నెస్ అంటే ఎండలో వెళ్ళొద్దని మేము చెప్తూనే ఉన్నాం అని చెప్పారు చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు మేము చేయగలిగిందల్లా అయ్యా మీరు ఎండలో బయటికి వెళ్ళకండి ఒకళ్ళు వెళ్ళాల్సి వస్తే నెచ్చిన ఏదైనా వెళ్ళకండి అని చెప్పాలి అది మేము చెప్తున్నాం నువ్వు ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడగక్కడా కేసీఆర్ గారు అలా కోపడ్డారు కూడా నువ్వు చెప్పక్కర్లేదు మాకు సలహా మేము ఆల్రెడీ చెప్తున్నాం ఇంతకీ నేనంటాను ఈ వెళ్ళి చెప్పాలా వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఏదో ఉంటుంది ఆ సంసారం అనేది ఏం చేస్తుందంటే మనకి కృషి చేస్తూ ఉంటుంది ఒకప్పుడు నేను కూడా ఎండలో బయటికి వెళ్తాను అప్పుడు అనుకుంటా ఇదిగో మన సంసారం కృషి చేస్తుంది కాబట్టి మనం అనుకుంటా అని వరకు వస్తూ అనుకుంటా కంప్లైన్ బోకే కదా కాబట్టి రెండు సృష్టి జీవ సృష్టి ఈశ్వర సృష్టి మాయే జీవసృష్టి మాయే రుడ్లు సాయే కానీ ఈశ్వర సృష్టిని మాయాశక్తి అంటారు జీవసృష్టిని మోహశక్తి అంట అదే మాయాశక్తి అది నిర్మాణ శక్తి అదే మోహశక్తి అదే కానీ నిర్మాణ శక్తి ఈశ్వరుడికి అప్లై అవుతుంది మోహం ఈశ్వరుడికి ఉండదు మోహశక్తి వీడికి అప్లై అవుతుంది నిర్మాణం వీడి వల్ల కాదు ఇది దాని వ్యవస్థ అదే అచేతనే మమ్మ దురత్యయ దురత్యయ అంటే దుఃఖేనా అత్యయ అతి అతి ఎంతం శక్తితే దుఃఖం చేత కష్టపడితే గాని బయటపడతారు అందుకే కష్టం ఏమిటో తెలుసునండి జీవసృష్టిని డైల్యూట్ చేయడమే కష్టం మీరు జీవసృష్టిని పక్కన పెడితే ఏ కష్టమూ లేదు జీవసృష్టిని పక్కన పెట్టాడు ఒంటి గంటకి భోజనం చేశాడు పన్నెండున్నరకి పడుకున్న భోజనం చేశాడు బ్రేమని ట్రేనించాడు ట్రైన్సి కొంచెం తర్వాత ఏసీ వేసుకుని మనసు పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు రెండింటికి మళ్ళీ నిద్రలేచాడు మ్యాప్ మ్యాప్ అయిపోయాడు భార్య నిద్రలేచారు ఆ తన టీ పెట్టానున్నాడు ఆవిడ టీ పెట్టించింది తాగి వేశాడు రాలేసి వాళ్ళ కుర్చీలో పడ కుర్చీలో కూర్చునే ఏమిటో జీవితం అంతా బ్యాడ్ లక్ అంటే ఏమిటి బ్యాడ్ లక్ ఏమిటి అంటే వాడికి హై స్కూల్ కాలేజీలో వాడికి రావాల్సింది ఏదో రాలేదు ఎవరి మూలంగానో రాలేదు ప్రమోషన్ ఆఫీస్లో వాడికి రావాల్సింది ఇంకెవడో కొట్టేశారు దాంతో డిప్యూటీగా రిటైర్ అయ్యారు లేకపోతే ఫుల్గా ఫుల్ రిటైర్మెంట్ లో జనరల్ మేనేజర్ గా రిటైర్ అవ్వాల్సిన వాడిని డిప్యూటీగా రిటైర్ అయ్యారు ఎందుకంటే వాడు ఎవడో అపకారం చేశారు అదంతా గుర్తువచ్చు అది ఇలా అంతా గుర్తువచ్చు ముఖం ముడుచుకుని కూర్చున్నాడు మూడయ్యాడు ఏమిటంటే ముఖం ముడిచి కూర్చున్నారనే ఆవిడ అడిగింది ఆవిడ ఏదో బియ్యం ఏదో జరుపుకుంటాం ఆ ఎందుకు లేదు నీకు చెప్పే మాత్రం ఏం వస్తుంది సరే అయితే అలాగే కూర్చోండి బియ్యం ఏదో జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని దుఃఖ దుఃఖం అదే దాంతో సందేహం దుఃఖం మహా ఎందుకంటే జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యి పదివేలు పెన్షన్ పుచ్చుకోవాల్సిన వాడిని డిప్యూటీగా రిటైర్ అయ్యి ఆరు వేలు గుచ్చుకుంటున్నా పెన్షన్ దుఃఖమే కాదు గుర్తు వచ్చినప్పుడు కూడా దుఃఖం కాబట్టి దుఃఖం కలిగింది అది సపోజ్ ఆ చెప్పారనుకోండి అలాగే గుర్తు వచ్చింది అబ్బాయి ఈ పాటలు మర్చిపోండి ఇంకెందుకైతే అనవసరం అయిపోయింది మనం సుఖంగా ఉండగా మనం సంతోషంగా బతుకుందామని వాడుతా అయిపోయింది మీరు మోహానికి సొల్యూషన్ కూడా వచ్చేసి మన బతుకులన్నీ లేవే ఉంటాయి అజ్ఞానము తప్ప ఇంకేమీ లేదు మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు ఏం చెప్పుకుంటారు అందాన్ని కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన మూర్ఖత్వాన్ని మనమే పదిసార్లు మూర్ఖుడు అనుకుంటే మనమే మనమే వెళ్ళేవాళ్ళం బట్ ద ఫ్యాక్టరీ మెయిన్స్ ఫ్యాక్టరీ మెయిన్స్ ఫ్యాక్టరీ హౌ కెన్ యూ రిమూవ్ ఇట్ ఈ శ్లోకం చూడండి మాయావృత్త్యాత్మక హీ ఈకల్ప సాధనం జనౌ మనోవృత్యాత్మక జీవసంకల్ప భోగ సాధనం ఇవన్నొక్క క్షణం నేను ఇలా ఇది ఈశ్వరుడు ఆయన ఆ ఈశ్వరుడు ఏం చేస్తు ఈశ్వరుడు అంటే ఆయన అనాలని అంటున్నా ఆయన అనక్కర్లే అది అనొచ్చు ఉపనిషత్తుల్లో అది అంటారు ఆ బ్రహ్మ అంటారు ఆయన బ్రహ్మరా అన్నారు ఇట్ట ఇట్టని అంటారు క్యాపిటల్ పెట్టి ఇట్ట కానీ తెలుగులోకి వచ్చేప్పటికీ ఆ ఈశ్వరుడు అన్న తర్వాత అది అయితే అధ్వానంగా ఉంటుంది అది స్త్రీరంగేమో అనే భ్రమ కూడా కలుగుతుంది తెలియవాడికి అందుకోసం నేను ఆయన అంటున్నాను సో ఆయన ఏం చేస్తున్నాడంటే తన అధీనంలో ఉన్నటువంటి మాయాశక్తిని ఆపరేట్ చేసి పీ టూ ని సృష్టించాడు కాబట్టి పీ టూ ని సృష్టించినది ఆయన ఆయన ఆపరేట్ చేసి అనుకున్నాడు నేను పీని టూ ని సృష్టించాలి అని అనుకుని అనుకోవడమే మాయాశక్తిని ఆపరేట్ చేయటమే పీ అనే రెండు యొక్క సృష్టికి హేతువైనది ఇంకే జీవుడు ఉన్నాడు వీడు ఆ పీ టూను చూసి వీడు సంకల్పన చేశాడు ఇదంతా నాకు గుడ్ లక్ అనే సంకల్పం చేశాడు దాంతో వాడికి సుఖానుభవం తగ్గింది మరొకటి బ్యాడ్ లక్ అనే సంకల్పం చేశాడు వాడికి దుఃఖానుభవం తగ్గింది ఇది ఇది సరిపోయి కాబట్టి పీ టు ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుని యొక్క మాయాశక్తి అవచ్ఛిన్నమైన సంకల్పం ఈశ్వరుడికి మనస్సు ఉండదు మాయాశక్తే మనస్సు స్థానంలో ఉంటుంది అంతఃకరణ స్థానీయ మాయాశక్తి మన ఆయన గారు అంత ఉండే పొపా అని పెద్ద ఆయన ఆయన అంత ఉండే అంతఃకరణ స్థానీయ మాయాశక్తి దేవుడికి అంతఃస్కరణ ఉండదురా బాబు కారణోపాధి దేవుడి అంటే కారణోపాధి కారణోపాధిలో నువ్వు కార్యం పెట్టకూడదు మనస్సు కార్యం మాయాశక్తి కారణం కారణోపాధిక ఈశ్వర ఆయన ఉపాధి కారణం కాబట్టి ఆయన అనుకున్నాడు అంటే ఆ అనుకోవడం మాయాశక్తి అవచ్చన్న చైతన్యమే అంతే అంతే తప్ప ఆయనకు మనస్సు పెట్టనుకున్నాడని కాదు ఆయన చేతనుడని చెప్పడం కోసం అకామయుత అన్నారు అంటే ఆ మాయాశక్తిలో అంటే ఆ గులో ఒక ఎనర్జీ మొదలగిందని అర్థం అందుకని అక్కడ మనస్సుందని కాదు కారణోపాధిలో మనస్సు కార్యోపాధిలో మనస్సు కాబట్టి ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి అంటే మాయాశక్తి అది పీఎండ్ టూ పుట్టడంలో హేటు దాన్ని గుడ్ లక్ బ్యాడ్ లక్ అనుకునే సుఖము దుఃఖము అనుభవించడంలో మన సంకల్పం మనం అనుకోవడమే ఇప్పుడు తొమ్మిది గుడ్ లక్ తొమ్మిది గుడ్ లక్ తొమ్మిది వచ్చి మీకు తొమ్మిది వచ్చి చెప్పదు మీరు అనుకోవాలి అంటే మేము మేము అనుకోమని నువ్వు అనుకో నువ్వు ఎంతసేపు ఇంకొకటి అనుకుంటే దాన్ని బాలు బాపి దాన్ని బాలు చేద్దామనే తప్ప నీకు సొంతంగా నువ్వు అనుకోవచ్చు ఇంకొంచెం శోభగా ఉంటుంది కనీసం అక్కడైనా ఒకసారి ఫలడంగా ఉంటుంది తప్పు చేసింది కూడా నాకు తోసిన తప్పే చేస్తా తప్ప నువ్వు చేసిన తప్పు నేను చేయను అది బాగానే ఉంది నిజానికి నన్ను అడిగితే అదే బాగుంటుంది అలా కాదు వీడేనే అనుకోడు అన్ని ఇతరులు అనుకున్నవన్నీ నెత్తిని వేసుకుంటాడు ఎవడు వేసుకోమన్నాడు అలాగే గతాన్ని వెతుకోరు కాబట్టి వీడి సంకల్పము వీడి సొంతము వీడు అడుగు తెచ్చుకున్నదో ఏదో ఒక సంకల్పమే వీడి భోగానికి హేతు భోగము అంటే సుఖము దుఃఖము రెండు కూడా ఈ సంకల్ప ఈశ్వరుని సంకల్పము మాయా వృత్మక మాయ యొక్క వ్యాపారము రూపంలో ఉండేది అంటే వ్యాపారం ఫంక్షన్ ఈశ్వరుని సంకల్పం అంటే జీవుడి సంకల్పంలాగా ఉండదు ఎందుకంటే ఈశ్వరు వ్యక్తి మనస్సు ఉండదు కారణోపాధిక ఈశ్వర కాబట్టి ఆయన యొక్క సంకల్పం అంటే అర్థం జగత్తును సృష్టించాలి అని సంకల్పించారు అంటే ఆయన సంకల్పం అంటే ఏమిటి ఆ మాయ యొక్క ఆపరేషన్ రూపంగా ఉంటుంది ఆయన సంకల్పం ఓకే అటువంటి సంకల్పము ఏమవుతున్నది జనవు సృష్టి ఎందు సాధనం హేతు జనిహంటే సృష్టి జని సప్తమి జనం హేతు మరి భాష కొంచెం కష్టంగా ఉంటుంది జన విషయా భాష జీవసంకల్ప జీవుని సంకల్పము మనోవృత్మక మనస్సు యొక్క వ్యాపారము అనే రూపమును కలిగి భోగ సాధనం అదియే సుఖ దుఃఖముల భోగమునకు హేతువు తెలిసింది కదండి కాబట్టి ఆ మాయయే అది జీవాస్ ఎండ్ మనోవృత్తి రూపంగా తయారవుతుంది కార్యం అయిపోతుంది కారణరూపమైన మాయ కార్యరూపమైన మనస్సుగా తయారవుతుంది జీవుడి ఎండ్ దగ్గరికి వచ్చారు ఈశ్వరుడి ఎండులో అది కారణరూపంగా ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు సంకల్పించి సృష్టించాడు అన్నప్పుడు ఆ సంకల్పం ఏమిటంటే మాయావృత్మక అందుకేనే ఈశ్వరుడికి ఫలానా వాడు క్రియడు ఫలానావాడు ద్వేష్యుడు అని ఉండదు అలాంటివి ఉండవు ఎందుకంటే అది రాగద్వేషాల్లో పడిపోతుంది తర్వాత మనస్సు ఉండాలి దానికి కారణోపాధిలో అలాంటి భేదాలు ఏముండవు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండకపోవడే కారణోపాధి అది ఈ ఫ్యాన్ ఉంటే దానికి ఇష్టం ఆ ఫ్యాన్ అంటే దానికి ఇష్టం లేదు అలానే ఉండవు దాన్ని అది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని రెండింటినీ సమానంగా తిప్పాలని చూస్తూ ఈ ఫ్యాన్ తిరుగుతుంది ఆ ఫ్యాన్ కాలిపోతుంది అది వాటి వాటి దోషాలు తప్ప ఎలక్ట్రిసిటీకి ఏమి సమాధం ఉండవు కారణోపాధిలో అవే ఉండవు కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి మరి కాదండి మాకు శుభం కలిగింది అంటే ఎలా కలిగిందో చెప్పమంటారా ఆ ఈశ్వరుడు మీ ఎందు మీ బుద్ధిలో ప్రతిఫలించి మీ బుద్ధిలో ఉండే అజ్ఞానాన్ని ఒక్కసారి పక్కకి నెట్టి అక్కడ కొంచెం తెలివిచాట్లు పెట్టడం వల్ల మీకు సుఖం వచ్చింది దేవతలు ఆశీర్వదిస్తారంటే మీ ఇంటికి వచ్చి చీకటి కూర్చుకుంటూ కాదు దేవతలు ఆశీర్వదిస్తారంటే బుద్ధిని దా మీకు బుద్ధిని ఇస్తారు మాయాశక్తి స్వరూపుడైన పరమేశ్వరుడు దాని కార్యరూపమైన బుద్ధి సత్సంకల్పాన్ని ప్రవేశపెడతాడు ఆయన్ని మీరు ఆశ్రయించేది కనుక ఆత్మరూపంగా ఉండి ప్రవేశపెడతారు అప్పుడు మీకు మంచి సంకల్పం కలుగుతుంది అంతకంటే ఇంకేం కావాలని మంచి సంకల్పం కలిగితే అదే పుణ్యము దుష్ట సంకల్పమే చెడు సంకల్పం చెడులా అనిపించకపోవచ్చు అదే ఓ పద్యం ఉండేది మాకు చిన్నప్పుడు కర్వాటు అని పద్యం ఈ భూలోకంలో ఓ బట్టల ఆయన ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు ఎండలో మందు ఎండలో ఓ తాటి చెట్టు కనుక తాటి చెట్టు దగ్గర ఉంటుంది నువ్వు ఆవిడ చెట్టు అంటే వీడ కాదు తాటి చెట్టు దగ్గర లేడే ఉంటుంది కానీ మధ్యాహ్న సమయం గనక తాటి చెట్టు నీడ తాటి చెట్టు మొదట్లో ఉంది ఒక వీడ ఒక వీడ పోనీ కదా ఆ తాటి చెట్టుకు వేలాడి ఆ నేడలో కొంత సేద తీరవచ్చునని ఆ తాటి చెట్టుకు రేలాడి నేడలో సేద తీరుతో ఉంటే పైని స్టాటిపండు పడి ఆయన తల పగిలింది అని అది పద్యం ఈ పద్యం చదువు మేము చిన్నాం ఇలాంటి పద్యాలు చిన్న కళ్ళని చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే పుట్స్ వచ్చేస్తుంది బుద్ధిలో ఇప్పుడు అసలు ఏ పద్యాలు చెప్పట్లేదు అది కరెక్టే కాబట్టి అది వీడికి ప్రారంభం అంటే వీడికి ఆ సంకల్పం పుట్టింది ఆ తాడిచెట్టు దగ్గరకు ఎలా లేని సంకల్పం పుట్టింది దెబ్బ కొట్టుకున్నాడు అది గాయండి ఇంకొకడు ఈ తాడి మనం దగ్గర మీద నడిచిపోయిపోయాడు వాడు సేవడు దేవతలు ఆ విధంగానే రక్షిస్తారు తప్ప దేవుడు వచ్చి వీడి నెట్టి మీద వేయడు అలా ఇంకొకరిని అలా తాజెట్టు కొనుంటే పట్టుకి తప్పించడం అలాంటివి ఏం దేవుడు కేవలం వీడి బుద్ధిలోనే సంకల్పాన్ని కలిగించేట్లా చేస్తారు శ్లోకములు అంటే బాగా చెప్తారు మళ్ళీ చెప్పండి దైవోపహతులు ఎక్కడికి పోతే అక్కడికే ఆపదలు వస్తాయి మాయా వృత్త్యాత్మకోహిష సంకల్ప సాధనం జనం జీవసంకల్పో భోగ సాధనం ఓం పూర్ణమద పూర్ణమిగం పూర్ణా పూర్ణము రక్షణ పూర్ణ